మోడర్న్ సొసైటీస్ వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ మ్యూజిక్ ముఖ్యంగా యంగ్ పీపుల్ ఆ చెవులకు పెట్టుకుని ఈ ఐ ప్యాడ్ ఉందనుకోండి ఐ ప్యాడ్ ఆర్ ఐ ప్యాడ్ వాట్ ఎవర్ బోటర్ దే సో టెన్ థౌజండ్ సాంగ్స్ దాంట్లో పెట్టుకోవచ్చు టెన్ థౌజండ్ సాంగ్స్ ఎప్పుడు వింటారండి పదివేల పాటలు ఎప్పుడు వింటారండి ఇట్స్ ఎ క్రేజ్ ఆ తర్వాత ఆ పాటలు వినేప్పుడు అలా పెట్టుకుని అలా మామూలుగా కూర్చుని వెళ్ళడం ఏమి ఉండదు యూ హ్యావ్ టు రాక్ అలా రాకింగ్ ఉంటుంది అంచేది నా మ్యూజిక్ కూడా రాక్ మ్యూజిక్ అనే పేరు కూడా అందుగురించే వచ్చింది సార్థక నామధేయం ఎందుకంటే రాకింగ్ అంటే డిస్ ఈజ్ కాల్డ్ రాకింగ్ సో డాన్సింగ్ పూర్వం కూర్చుని పాడేవారు ఎవరైనా నిలబడి పాడితే ఇట్ ఈజ్ ఎ థింగ్ దట్ ఈస్ నోటీస్డ్ అదే క్లిష్టంగా అయతి క్లిష్టం గాయతి అరే వీడు నిలబడి పాడుతున్నాడు ఏమిటా అని ఏదో నిలబడి భోజనం చేస్తున్నాడు అన్నట్టు క్లిష్టం గాయతి ఇప్పుడు క్లిష్టం కూడా కాదు భావం గాయతి చలం గాయతి తర్వాత గంతులు వేస్తూ గాయతి సో ఆ రకంగా సో ఇదంతా ఒక మ్యూజిక్ మ్యూజిక్ పక్కనే ఉంటుంది తర్వాత మీకు వెస్ట్రన్ మ్యూజిక్లో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ని మీరు సపరేట్ చేయరు ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడనుకోండి చాలా గొప్ప కళాకారుడు అతను అతను సామాన్యుడైంటారు గొప్ప కళాకారుడు అమేజింగ్ పర్సన్ ఒక జనరేషన్లో ఇంకా అంతకు వాడి లేడు మైకేల్ జాక్సన్ అతను మ్యూజిషియన్నా డాన్సరా ఈ బోచ్ అసలు సెపరేట్ సీనియర్ లేదు afternoon nor whipped dance is done he dance after it starts i am bad than allah power so very big thing it is people they go banana swing listen to his music howa it's like michael jackson concept of love you see you know langda ఫ్రాంక్ఫర్ట్ మొదలైనటువంటి మహానగరాల్లో న్యూయార్క్ మైకల్ జాక్సన్ మ్యూజిక్ కన్సెప్ట్ ఇస్తున్నాడంటే ఒక లక్ష మంది డ్యాన్స్ చేస్తారు అతనితో పాటు సమానంగా మ్యూజిక్ రేజ్ సో ఈ రకంగా డాన్స్ అండ్ మ్యూజిక్ దే ఆర్ ఆల్వేస్ టుగెదర్ ఎప్పుడు టుగెదర్ ఈ మ్యూజిక్ వాళ్ళకి గంధర్వులు అని పేరు డ్యాన్స్ వాళ్ళకి అప్సరసలు అని పేరు గంధర్వులు అప్సరసలు కలిసే ఉంటారు గంధర్వా అప్సరస అని వేదంలో అప్సస్సు ఉంటుంది కూడా ఇది సో వేద మంత్రాల్లో కూడా మీకు ఈ గంధర్వులు అప్సరసులు చంద్రమా గంధర్వస్థస్య నక్షత్రాన్ని అప్సరస అని ఇలాగా యజ్ఞో గంధర్వస్థస్య దక్షిణ అప్సరస అంటే అనేక వాక్యాలు గంధర్వులు అప్సరసులు ఎనివే అటువంటి గంధర్వులలో చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు ఉన్నాడు చిత్రరథుడంటే మరి శ్రీకృష్ణుడు స్వయంగా ఆ చిత్రరథుడి పేరు చెప్పి నా విభూతియే అని ఈ చిత్రరథుడు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ భారతరత్న పేరు ఇవ్వదగినంత హై ఐ థింక్ సో చాలా గొప్ప మ్యూజిషియన్ అయ్యి అండ్ మనకి ఏం తెలుస్తుంది జనర లోకంలో చిత్ర పేరే తప్ప మామూలుగా ఈ లోకంలో అయితే ఏదైనా పేరు చెప్తే మనం వెంటనే అర్థం చేసుకోగలుగుతాం మ్యూజిషియన్ పేరు చెప్తే వెంటనే కాబట్టి చిత్ర జ పండిత్ జ స్రాజ్ పేర్లు చూడండి బహుశా ఆ కేటగిరీకి చెందిన మ్యూజిషియన్ అయ్యి అపై లోకంలో ఎనివే ఈ చిత్రరథుని పేరు వినపడుతుంది గీతలో పడింది భారతంలో అక్కడక్కడ కూడా వినపడుతుంది అర్జునుడు కొంచెం మ్యూజిక్ నేర్చుకున్నాడు అర్జునుడు కొంత పరిశ్రమ చేశాడు ధనుడు కాకుండా ఆ శివుడు గురించి తపస్సు చేసి ఆ వనవాస ఖాళీగా ఉన్నాడుగా పనేం లేదు సంవత్సరాలు రాజకార్యాలు ఏముండవుతే అడవులు బట్టి తిరుగుతూ ఉండడమే అడవులు తిరగాల్సిన వాడు ధర్మరాజు ఎందుకంటే ఆయన ఆయన పంద్యాలు కాశాడు ఆ పంద్యాలలో చెప్పిన లెక్క ప్రకారం ఆయన తిరగాలి అడవుల్లో అది అర్జునుడికి వర్తింది సరొ కాబట్టి అర్జునుడు ఇక్కడ అక్కడా తిరిగాడు ఆ తిరగడంలో గంధర్వలోకాన్ని కూడా విజిట్ చేశాడు విజిట్ చేసి చిత్రరత్ని కలిశాడు కలిసినప్పుడు ఏదో మాట ఈ మాట ఆ మాటల్లోనో చిత్రరథుడు అన్నాడు ఎవడో చెప్పాడు చిత్రరథుడు చెప్పాడో లేకపోతే ఓర్వశ చెప్పిందో కొంచెం మ్యూజిక్ నేర్చుకోమని చెప్పాడు అర్జునుడు అంటే అర్జును నాకు మ్యూజిక్ ఉంది కదా ఏమి నేనేం చేస్తానన్న మ్యూజికే కాదు డ్యాన్స్ కూడా నేర్చుకోమన్నాను అదే వర్షూ విత్ ఆల్ దిస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అంటే అలా కాదు చెప్పలేమ ఎప్పుడు ఏది ఏ విద్యా అవసరానికి వస్తున్నాను అజ్ఞాతం అవసరం లాబోతోంది కదా కొంత మ్యూజిక్ డ్యాన్స్ వచ్చి ఆ మ్యూజిక్ గ్రూప్ ఒకటి ఉండి దాంట్లో కలిసిపోయి అజ్ఞాతంగా నువ్వు వాళ్ళలో ఇక్కడ జాయిన్ చేయం అడ్వాంటేజెస్ అంటే అనేదో అటువంటి సలహా ఏదో ఇచ్చి ఉంటాడు మహాభారతనికి సృష్టి తెలుస్తుంది గంధుడు మొత్తానికి అతను అర్జునుడు చిత్రరచుని దగ్గర కొంతకాలం శిష్య రేఖం చేసి సంగీతం నేర్చుకున్నాడు గంధర్డు ఉంటే పక్కనే అప్సరస ఉంటుంది కాబట్టి ఎవరో ఒక వరక అని ఒక ఎవరో తెలీదు బహుశా ఓర్వశో తినోత్తమ రంభ ఇత్యాది అప్సరసలు మేనక ఇలాంటి చాలా మంది ఉన్నారు సో వాళ్ళలో ఎవరిలో ఒక అప్సరస కొంత డ్యాన్స్ కూడా నేర్పింది ఆయనకి సో ఆ విధంగా చిత్రరథుడి దగ్గర శిక్షరికం చేశాడు అర్జునుడు అంటే అర్జునుడి గురువు అంటే సంబడి ఇంపార్టెంట్ అయ్యి ఉంటాడు సో ఇన్ దట్ సెన్స్ చిత్రరథుడు పరమేశ్వరుని యొక్క విభూతి అంటే మ్యూజిక్ కూడా ఈశ్వరుని యొక్క విభూతి మ్యూజిషియన్ విభూతి అయితే ఎందుకు అవుతాడు మ్యూజిషియన్ మ్యూజిక్ విభూతి కనుక మ్యూజిషియన్ విభూత్ అవుతాయి మ్యూజిక్ కూడా విభూతి అయితే దాన్ని ఇప్పుడు మ్యూజిక్ విషయంలో అదొక మిషన్ కింద పెట్టుకోనక్కర్లేదు మ్యూజిషియన్స్కి ఎలాగో అది మిషనే మనం వేదాంత స్టూడెంట్స్కి మ్యూజిక్ పెద్ద మిషన్ కింద అక్కర్లేదు బట్ ఆ మ్యూజిక్ ని సెన్సిబుల్గా ఉండడం మంచి మ్యూజిక్ ని రికగ్నైజ్ చేయగలగడం మంచి మ్యూజిక్ విన్న హృదయంలో ఒక ఆర్ద్రత ఒక స్పందన కలగడం అది మంచి లక్షణం అది దట్స్ ఎ గుడ్ థింగ్ ఇట్ ఈస్ ఆ మ్యూజిక్ కర్ణాటక కావచ్చు హిందుస్థానీ కావచ్చు మళ్ళీ దాంట్లో వర్గాల కింద అక్కర్గా మేము కర్ణాటక మ్యూజిక్నే పట్టుకుంటాం హిందుస్థానీ పనికిరాదని అలాగే అనవసరం హిందుస్థానీ మరీ స్లోగా ఉంటుంది దాంట్లో పస ఉండదు అలాంటివి అలాగే పాశ్చాత్య మ్యూజిక్ ఏదైనా వ్యతిరేక భావము అది కూడా మళ్ళీ తప్పు పాస్ట్ జాక్సన్ మ్యూజిక్ కూడా వెస్టర్న్ మ్యూజిక్ కూడా చాలా గొప్ప మ్యూజిక్ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అదే సామాన్యమైన మ్యూజిక్ కాదండి అది మనకి దాన్ని ఎంజాయ్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్ కొంత ఉంటే ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి ఎక్కడైనా ఒక హైక్లాస్ మ్యూజిక్ ఉన్నట్లయితే దాన్ని కూడా ఒక ఈశ్వరుని విభూతిగా దర్శించి అలా దాన్ని మనం ఎంజాయ్ చేసేసి తాత్కాలికంగా కొద్దిసేపు దాని మీద అటాచ్మెంట్ అవ్వకూడదు ఇంకే కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఓహో ఈశ్వరుని విభూతి అని ఓ దండం పెట్టి మనం దాకా మనం వెళ్ళడంలో గుణమే గలదు మ్యూజిక్ని ద్వేషించాల్సిన అవసరం లేదు ఔరంగజీబులగా దట్ ఈజ్ నాట్ నెసరీ సో గంధర్వాణం చిత్రరథ చాలు శంకర్లు ఏమంటారు చూడండి గంధర్వాణం చిత్రరథోనామా గంధర్వోస్మి ఆయన ఇంకేం చెప్పలేదు నేనేదో చేతశస్యంగా ఒక పది నిమిషాలు చెప్పాను కానీ ఆయన ఏం చెప్పలేదు ఆయన ఎందుకంటే వేదాంత ప్రధానం కదా ఇదో విభూతులు అనేక రకాలు ఉంటాయి విభూత అల్టిమేట్గా విభూతులన్నీ మాజీలో పడిపోతాయి కాబట్టి ఉంటే ఒక కొంచెం సాధనకు ఉపయోగపడతాయి మంచి ఇక సిద్ధానాం కపిలో ముని మళ్ళీ చూడండి ఋషి ముని సిద్ధ ఇవన్నీ ఆ పదములకు ప్రత్యేకమైన మీనింగ్ ఉంటుంది సిద్ధులు సిద్ధుడు అంటే సిద్ధిని పొందినవాడు సిద్ధులు దురదృష్టమేమంటాయి ఈ రోజుల్లో సిద్ధిని పొందాడంటే వాడు ఇంకా బతికి అనే అర్థంలో వాడుతున్నారు ఆ అర్థం సరికాదు ఎవరైనా పోతే సిద్ధిని పొందాడు అంటారు మామూలుగా గృహస్థుల విషయంలో ఆ పదాన్ని ప్రయోగించరు సాధు సన్యాసుల విషయంలో ఆ పదాన్ని ప్రయోగిస్తారు ఆయన మరణించాడు అంటే సిద్ధిని పొందాడు అలా అన్న కంటే బతికుండగా సిద్ధిని పొందింటే అది బెటర్ మరణించే అందరి చేత సిద్ధిని పొందేదనిపించుకోవడం కంటే వాళ్ళు స్పెక్యులేట్ చేస్తారు ఆయన సిద్ధిని పొందేడే ఆయన సిద్ధిని పొందేయడం లేదో జీవించుకుండగా సిద్ధిని పొందేడా సో సిద్ధిని పొందుతా అంటే అర్థం ఏంటి సో ఈ పదాన్ని లోకల్లో అనేక సెన్సుల్లో పడతారు ఇన్ఫ్యాక్ట్ ఆ వాడిన సెన్సులు కూడా చాలా సెన్స్లెస్గా ఉంటాయి సరైన సెన్స్ కాదది సో నేను మంత్రసిద్ధి పొందిన వాడను అని డిక్లేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా డిక్లేర్ చేసేసుకుంటారు వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు ఆరంభంలో వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ శిష్యులు కొంతమంది జమ అయిన తర్వాత ఇంకా వాళ్ళు డిక్లేర్ చేస్తే బాగుండదు కనుక వాళ్ళ తరఫున వాళ్ళ శిష్యులు డిక్లేర్ చేస్తూ ఉంటారు మా గురువు గారు మంత్రసిద్ధిని పొందినవారు అది కూడా ఆ విధంగా డిక్లేర్ చేయటం ప్రకటించుకోవడం ప్రచారం చేసుకోవటం అది మంత్రము మంత్రసిద్ధి అనే ఆ వ్యవస్థ ఏది కలదో దానికి ఒక రకమైన లొసుగే దాంట్లో శోభ కాదు అది లొసుదిగానే ఉంటుంది యథార్థంగా మంత్రసిద్ధి పొందుతా అంటే ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకుంటే మంత్రసిద్ధి అంతకంటే వేరే సిద్ధి లేదు నిజానికి సిద్ధిని పొందుట అనే పదము ఆ ఎక్స్ప్రెషన్ సిద్ధిం ప్రాప్త అనేది భగవద్గీతలో చాలా విలక్షణమైన అర్థంలో దాన్ని వాడతారు స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవెందోధ్యాయంగా మానవుడు మన యొక్క ధర్మాన్ని చక్కగా అనుష్ఠిస్తూ కర్తవ్యకర్మను అనుష్ఠిస్తూ ఈశ్వరాత్మణ బుద్ధితో కర్తవ్యకర్మను అనుష్ఠించి సిద్ధిని పొందును అని ఉంది శ్లోకం సిద్ధిని పొందుతా అంటే అర్థం ఏమిటి అంటే దానికి శంకరులు అక్కడ చక్కగా వ్యాఖ్యానిస్తారు ఆ పక్క శ్లోకం ఏముందంటే సిద్ధి ప్రాప్త యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే ఆ సిద్ధిని పొందినవాడు ఏ విధంగా ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటాడో చెప్తాను దీని అంటాడు కాబట్టి సిద్ధిని పొందుతా అంటే బతుకుండగానే మరణించడం గురించి కాదు అది సిద్ధిని పొందినవాడు ఆత్మస్వరూప సాక్షాత్కారానికి యోగ్యుడు అగుణు అని అక్కడ శ్రీకృష్ణుడు గీతలో ప్రధమరాధ్యాయంలో ప్రస్తావిస్తాడు కాబట్టి ఇన్ దట్ ఆ కాంటెక్స్ట్ ని బట్టి సిద్ధిని పొందినవాడు అనే ఎక్స్ప్రెషన్ మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి సిద్ధిని పొందినవాడు మోక్ష సిద్ధిని పొందుతా అంటే మోక్షమును పొందుతా అని అర్థం చెప్పకూడదు ఎందుకంటే మోక్షమును పొందినవాడు ఆత్మసాక్షాత్కారమున తర్వాత ఎలా పొందుతాడంటే అది పొసగదు ఎందుకంటే ఆత్మసాక్షాత్కారమే మోక్షం అటు మోక్షం రాబోతుంది కాబట్టి ఇక్కడ సిద్ధి అంటే ఆత్మసాక్షాత్కారం కాదు కదా మరి ఏమిటి సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అంతఃకరణము శుద్ధముగా నుండుత ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక మహాత్ముని చూస్తారు సపోజ్ మీరు చూశారనుకోండి ఇటువంటి మహాత్ములు మీకు కనుక ఎప్పుడైనా తారస్యం లేనట్లయితే ఎలాగా ఆయన నింద చేసినా స్ఫుతి చేసినా సమానంగా ఉంటాడు తుల్య నిందా స్ఫుతి నిందించినా నవ్వుతాడు స్ఫుతించినా నవ్వుతాడు నిందించిన వాళ్ళ మీద హుంకరించి స్ఫుతించిన వాళ్ళని దగ్గరికి తీసుకోవడం అలా ఏకూడదు తర్వాత చాలా సరళంగా సింపుల్గా ఉంటాడు రాగద్వేషాలు ఉండవు ఆకాశంలోనే స్వచ్ఛమైనటువంటి అంతఃకరణాన్ని కలిగి ఉంటాడు సర్ముల ప్రేమను కలిగి ఉంటాడు అలాంటి మహాత్మును మీకు ఎక్కడైనా తారసిల్లినట్లయితే ఆయన సిద్ధిని పొందినవాడు అర్థం అంటే పోయి ప్రాణం పోయినవాడు అని సిద్ధిని పొందినవాడు అంటే చూసారా ఆ సిద్ధిని పొందుతా అనే పదం ఎంత అసందర్భంగా జనులు వాడుతున్నారో మీరు గమనించారా సిద్ధిం ప్రాప్త అంటే శుద్ధమైన అంతఃకరణము గలవాడు శుద్ధమైన అంతఃకరణ ఉంటే ఏంటవుతుందండి ఏమవడమే ఆత్మస్వరూపము తనంత తానుగా ప్రకటన అవుతుంది మీరేమీ ఆత్మస్వరూపాన్ని అలా వలయసి పట్టుకొచ్చి తీసుకురానక్కర్లా శుద్ధమైన అంతఃకరణలో ఆ సత్యతత్వము ఆత్మస్వరూపము అంటే పరమాత్మ పేరు అది తనంత తానుగా ప్రకటమైపోతుంది ఆ సిద్ధంటే అది శుద్ధమైన అంతఃకరణము ఆకాశము వలె నిర్మలమైన అసంగమైన రాగద్వేషాది ద్వంద్వములకు అతీతమైన అంతఃకరణమును సం పొందుతా సంపాదించుట అది సిద్ధంత అటువంటి సిద్ధులు మళ్ళీ రెండు రకాలు ఒకటి జన్మించి పెరుగుతో బ్రహ్మచర్యము ఇత్యాది ఆశ్రమాలు వాటిల్లో ముందుకు వెళితే సాధన చేసి అటువంటి శుద్ధమైన అంతఃకరణాన్ని పొందిన సిద్ధులు సాధకులుగా ఉండి సిద్ధులైన వాళ్ళు కొంతమంది ఆ సాధనంతా పూర్వజన్మలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు పుడుతో పుడుతోనే సిద్ధులుగా పుట్టేస్తారు చాలా చిన్న వయస్సు నుండియే గురువు దగ్గర శుశ్రూష ఇత్యాదులు మళ్ళీ కొత్తగా మొదల చక్కర్లేకుండగానే సిద్ధులుగా ఉండిపోతారు సిద్ధులుగా అయిపోతారు అటువంటి సిద్ధులు అని రెండు రకాల సిద్ధులు భగవాన్ నమ్మడ మహర్షిని ఆ విధంగా జన్మజాత సిద్ధులుగా వర్ణిస్తారు పుట్టుక నుంచి ఆయన సిద్ధుడు ఇది ఆధునిక కాలంలో మనం చూసాం అలాగే ప్రాచీన కాలంలో కూడా అలాగే జన్మ నుండియే అంటే పదేళ్ళు వచ్చేప్పటికే అశుద్ధమైన అంతఃకరణము కలిగి ఉన్నవాడు ఆత్మస్వరూపానికి సంసిద్ధంగా ఉన్నవారు అటువంటి సిద్ధులలో లెక్క వెయ్యాలంటే మీరు పురాణాలు చూసినట్లయితే సుఖ మహర్షి లేకపోతే ఇక్కడ కపిలుడు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు కపిల అని అంటున్నాడు కపిలుడుని ఎలాగే అనుకోవాలి సో ఈ రకంగా అటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో అటువంటి సిద్ధులు వారిలో కపిల మహర్షి నేనే సిద్ధానం కపిలో మునిహి ముని అంటే ఆయన మననశీలు సో ఋషి కాదు ముని అంటే ఆయన అంతఃకరణము శుద్ధమైనది ఆయన ఆత్మస్వరూపమునందు నిష్ఠను కలిగి ఉండుము మౌనంగా ఉంటారు ఇప్పుడు రమణ మహర్షి మౌనంగా ఉండేవారు కదా ఇంకా మాట్లాడేవారు కాదు అసలే మాట్లాడేవారు కాదు ఇంతకాలం ఆ తర్వాత ఈ భక్తుల ఎందు అంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళ మీద ఉండే ప్రేమతోటి ఆ ప్రేమ రెండు మాటలు మాట్లాడించి ఎందుకంటే ప్రేమ అనేది కళ్ళ ద్వారా వాక్కు ద్వారా ప్రకటన చేత ద్వారా ఓ పండు లేకపోతే లడ్డు ఏదో ఇచ్చారనుకోండి అది ప్రేమ అంట కోపంగా చూడకుండా ప్రేమగా చూశారనుకోండి అది కూడా ప్రేమ చూపు అలాగే నవ్వు మాట ఇదే కదా ప్రేమ లక్షణము అంటే కాబట్టి మాట లేకపోతే ఆ ప్రేమకి వ్యక్తీకరణ ఉండదు స్పష్టంగా అందుకోసమని ఆయన మాట్లాడడం ప్రారంభించారు కేవలం జనులను అనుగ్రహించటం అదర్వైజ్ ఆయన ముని మననశీల మౌనంగా ఉండడము ఆత్మస్వరూప అనుసంధానం చేయుట అది ఆయన యొక్క ప్రత్యేక లక్షణం సో అటువంటి మీ సిద్ధులు అలాగే ఉంటారు అటువంటి సిద్ధులలో కపిలుడను నేనే భాష్యకార్లు ఏమంటారు చూడండి సిద్ధానా జన్మ నైవ ధర్మజ్ఞానవైరాగ్యైశ్వర్యాతిశయం ప్రాప్తానాం కపిలో ముని ఆ విధంగా శంకరులు ఆ సిద్ధపదాన్ని వ్యాఖ్యానం చేశారు పుట్టుకతోడనే అంటే పుట్టుక తోడనే అంటే కేముమని ఏడుచుకొనే సిద్ధుడనే అభిప్రాయం కాదు పెరుగుతున్న తర్వాత పదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చేప్పటికీ రాగద్వేషాలు లేకుండగా అప్పటికే మహాత్ముడుగా అయిపోవడం అలాంటి పరిస్థితి ఏమిటంటే ఆ సిద్ధి ఏమిటక్కడా అంటే ధర్మము ధర్మము యొక్క అతిశయము అంటే పది పన్నెండు సంవత్సరాలు వచ్చేప్పటికే అధర్మం అనేది అసలు ఆ బాలపు యొక్క దరిదా ఆపులలోకి రాదు సాధారణంగా చిన్నపిల్లలు అసత్యం పలుకుతారు చిన్నతనం కదండి తెలియదు కదా పాపం ఎవో అబద్ధాలు చెప్తారు అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు అంటే రే నాన్న వీళ్ళు కొంత మందలిస్తారు అలాగే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే దొంగతనం చేస్తారు నాన్నగారు ఏవులండి పావలా కాశ పట్టుకుంటారు ఆ పాలకి సినిమా టిక్కెట్ దొరుకుతుంది కాబట్టి పాల కొట్టేయడం వాళ్ళ ఇంట్లోనే అయితే అమ్మగారు లడ్డూ ఆ పై దాంట్లో పెడితే మీరు మెట్లు అలా ఎక్కిసి మొత్తాన్ని ఎదురు చేసేసి ఆ లడ్డూలు తినేసేయడం ఇలాంటి వివ దొంగతనాలు కాబట్టి పిల్లల మీకు కొంత అధర్మం ఉంటుంది కానీ వాళ్ళు చిన్నపిల్లలు కనుక తెలియదు కనుక ఆ అధర్మాన్ని పెద్ద అధర్మంగా పరిగణించరు దానికి శిక్ష కూడా ఏమీ ఉండదు కానీ ఈ పిల్లలు అలాంటి పిల్లలు కాదు వీళ్ళు వీళ్ళు అతి చిన్నతనం నుండి జ్ఞానం వచ్చిన వయస్సు అంటే సుమారు పది పన్నెండు ఏళ్ళు అనుకోండి అప్పటి నుండే అతిశయించిన ధర్మముతో జీవించిన వారు అది సామాన్యమైన విషయం కాదు ధర్మం ధర్మం యొక్క అతిశయం స్వా అసత్యం పలకడు హాని చేయడు నువ్వు తినరా పండిస్తే ఆ సమయానికి పశువో పక్షో మనిషో వస్తే అడిగితే అది వాళ్ళకి ఇచ్చేస్తారు తప్పు తన్ను తినడు అని ఇలాంటి లక్షణాలు అది చాలా గొప్ప విషయం కదా అది ఏమిటో నాకు నా చేతస్మూలంగా నాకు అనిపిస్తుందేమో మన తత్వ మన శాస్త్రాల్లో చూస్తే ఈ క్వాలిటీస్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్ వీటికే విలువనిచ్చారు కానీ వాడు ఎలా ఉన్నాడు ఎప్పుడు పుట్టాడు ఎలా పుట్టాడు వేషం ఏది వేశాడు వాటికి విలువ ఇచ్చినట్టు కనపడదు సో చాలా చిత్రంగా ఉంటుంది ఎనివే సో అతిశయించినటువంటి ధర్మము ఆ వ్యక్తి యొక్క జీవితంలో చాలా ఆరంభ ప్రకటమైతే ఆ వ్యక్తిని జ్ఞా సిద్ధుడు అంటారు ధర్మము ఇంకొకటి జ్ఞానము ఒకప్పుడు పెద్దల పిల్లలు బుద్ధిమంతులుగా ఉంటారు జ్ఞానం కలిగి ఇప్పుడు తండ్రి అసత్యం చెప్తుంటే కొడుకు చూశాడు చూసిన నాన్నగారు మీరు అసత్యం ఎందుకు చెప్తున్నారు చెప్పకూడదు కదా అన్నాడు అంటే అదే నోరు మూసుకోరా ఆయన ఈయన మీద కోకలేసాడు సో అంటే పెద్ద వయస్సు వచ్చినా సత్యం మీద ప్రేమ లేదు ఆయనకు కానీ పిల్లవాడికి చిన్న వయస్సులోనే సత్యం మీద ప్రేమ ఈ నచికేతో పాఖ్యానంలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆయన గోదానం చేయాలి ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఒక ఉదో గోవులు ఉంటాయి అటులో పుష్టిగా పాలు ఇచ్చేటువంటి గోవులను తను అచ్చిపెట్టేసుకుని ఇంకా పాలు ఇవ్వదు అది బక్క ఉన్నది ఇంకెంతో కాలం జీవించరు కూడా దాని దాన్ని దాన్ని వదిలేస్తారు అది జీవించి దేహత్యాగం చేసుకుంది అది ఇచ్చి పాలేవో ఇచ్చేసింది దుగ్ధ దోహాహ ఇంకా కొత్తగా ఇచ్చి పాలేం లేవు దుగ్ధ దోహాహ కొని మేత మేత వేస్ట్ అవుతుందంటే అది మేసి పెద్ద బుద్ధి కూడా ఎక్కువ చెందది అది తినేదే తినీదేదో తినేసింది ఇంకా ఎక్కువ దిగితే లేదు ఓకే సరే దాని దిడ్డి పరకల్లో అవుతుందంటే అలాంటి బక్క చిక్కిన గోమును ఒకదాన్ని సెలెక్ట్ చేసి అయిన దానం చేయబోతున్నాడు దానం చేసేప్పుడు దాన్ని నిలబెట్టి దానం చేస్తే తీసుకుని వెళ్ళిపోతారు దానితో దానికోసం దెబ్బడతారా పొరమాలు అలా ఉండి వారికి అలా బహుశా లేరనుకుంటాను సో వాట్ ఎవర్ అప్పుడు కొడుకు చూసి నాన్నగారు ఇదేమిటి ఇలాంటి గోమును దానం చేస్తున్నారే ఇలాంటి గోమును దానం చేస్తే ఆ దానం వల్ల కలగాల్సినటువంటి పుణ్యలోకాలన్నీ కూడా మన చేతి నుంచి జారిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా అని అంటాడు అంటే రే నీ వయస్సు అంతా నువ్వెంత పూర్వతలుగా ఆదుకోబోయి అని ఈయన కోకలేస్తాడు చూసారా చిన్న పిల్లవాడిలో ఆ యొక్క అతిశయము ధర్మము యొక్క అతిశయము వైరాగ్యము యొక్క అతిశయము చిన్నపిల్లవాడిలో ఉన్నది పెద్దవాళ్లలో లేదు నిజానికి చిన్నపిల్లలకి ఒక సంభాషణ విచిత్రమైన సంభాషణ ఓ మహాత్ముడు దీన్ని ఉటంకించాడు ఒక తల్లి పిల్లవాడికి చెప్పింది ఆయన అసత్యం చెప్పకూడదు అని చెప్పింది అంటే పిల్లవాడు అన్నాడు అసత్యం అనగా నేని అని ఉన్నాడు అసత్యం అంటే ఏమిటో తెలియదు అంటే అలా కాదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు దాని గురించి చెప్పేప్పుడు చెప్పిన పద్ధతులు రెండు ఉంటాయి అంటే రెండు ఎందుకు ఉంటాయి ఒకటే ఉంటుంది కదా ఇప్పుడు ఒక ఘటన జరిగినప్పుడు దాని గురించి చెప్పే పద్ధతి ఒకటే ఉంటుంది కదా రెండెందుకుంటాయి అని మళ్ళీ అడిగాడు ఆ పిల్లవాడు అంటే అప్పుడు ఆ తల్లి ఏం చేయాలి ఇప్పుడు అసత్యం అంటే ఏమిటో ముందు బోధించి ఆ తర్వాత అసత్యము బలక్కకూడదు బోధించాడు అప్పుడు ఆమె తెలివిగా ఏం చేసిందంటే నాన్న నువ్వే కరెక్ట్ బీల ఇద్దట్ అని చెప్పింది అంటే చెప్పమంటూ వస్తే నోరు నొక్కి చెప్పడం అంటూ వస్తే సత్యమే చెప్పాలి కదా సత్యమే చెప్తాను కదా దానికోసం చెప్పేవి రెండు ఉంటాయి ఒకటి సత్యం ఒకటి అసత్యం దాంట్లో మనం సత్యాన్ని ఎందుకుని చెప్పాలి అసత్యాన్ని చెప్పకూడదు ఇంత కల్తీ ఎందుకని ఇంత ఇంతటి కన్ఫ్యూషన్ ఎందుకని ఒక్కటే చెప్పాలి చెప్పేది ఒక్కటే ఉంటుంది కదా అనే లెవెల్లో ఆ సత్యము హృదయంలో నెలకొన్న మహాత్ము అంటే అత్యంత సహజముగా సత్యము మనిషి ఇతర బాణంలో ప్రేమించవలను అంటే ప్రేమించవలను అంటున్నారు ఏమిటి ప్రేమించడం కాకుండా మరొకటి కూడా ఏదైనా ఉంటుందా అని అడిగే స్థితి సత్యమును చెప్పగలను మరి సత్యం చెప్పకపోతే ఇంకేం చెప్తున్నాం అలాంటిది కూడా ఏదైనా ఉంటుందా వైరాగ్యము యొక్క అతిశయము ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్య ఐశ్వర్యాన్ని ఉంది కదా ఐశ్వర్యం అంటే మీరు ఏదో ధనధాన్య సమృద్ధి అని అనుకుని పోతారేమో నేను వివరించుకున్నాను ఐశ్వర్య అంటే ధనధాన్య సమృద్ధి కాదు ఆ పదానికి అర్థం అది కాదు ఏదో కొంత వాళ్ళు చాలా ఐశ్వర్యం గల వాళ్ళు లోకల్లో ప్రచారంలోకి వచ్చింది అలాగా యూసేజ్ ఐశ్వర్య అన్నది వేదాంత శాస్త్రాల్లోనూ గ్రంథాల్లోనూ దాని అర్థం ఏంటంటే ఈశ్వర భావము That means, he is in command, he is in command. Command is the command of the situation. He is in command of the situation. Now, in the past, In the past, In the past, In the past, In the past, కొంచెం వేరే వ్యక్తి మన యొక్క స్పందనని అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ బాకీ పరిస్థితులు ఉన్నాయనుకోండి అప్పుడు దాని అర్థం ఏమిటి మీరు కమాండ్లో లేరు అని అర్థం ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే అంటే చుట్టూ ఉండే ప్రపంచం వీడికి అనుజ్ఞ ఇవ్వాలి ఏదైనా ఎవరానన్నా అని ప్రపంచం అనుజ్ఞిస్తే నవ్వుతుంది లేకపోతే ప్రపంచం దుఃఖించమంటే దుఃఖిస్తాయి అంటే అర్థమైతే వీడి సుఖ దుఃఖాలు వీడి అధీనంలో ఉండవు ప్రపంచం యొక్క అధీనంలో ఉంటాయి అది ఆ రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ మానస పరాధీనత ఇప్పుడు ఉదాహరణకి కొడుకు చెప్పిన మాట వింటే వీడికి సుఖం చెప్పిన మాట వినకపోతే వీడికి దుఃఖం అప్పుడు వీడి జీవితంలో సుఖం దుఃఖం ఎలా ఉంటాయి ఒకేసారి అంత సుఖం ఉంటుంది మోస్ట్లీ దుఃఖం ఉంటుంది ఎందుకని వాడు చెప్పిన మాట ఎలాగూ విండు ఎందుకు వింటాడండి వాడి జనరేషన్ వేరు వీడి జనరేషన్ వేరు వేరు కదా వాడి వరల్డ్ విషన్ వేరే ఉంటుంది యంగ్ మ్యాన్ వరల్డ్ విషన్ వేరే ఉంటుంది ఈయన వరల్డ్ విషన్ వేరే ఉంటుంది ఈయనేమో డెబ్భై ఏళ్ళ వరల్డ్ విషన్ ఎలా ఉంటుంది చాలా విదూరంగా పాతచత్తగా పచ్చలాగా ఏదో ఏదో ఉంటుంది అంటే కొంతమంది అంటారు పాతచత్తగా ప్రచడం కూడా మంచిది ఆరోగ్యానికి అలా కాదు ఇట్ ఇస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ సేకున్న వరల్డ్ మిషన్ ఇది ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి అలాంటి వై లేదు ఒక ఆయన న్యూఆర్ టు వెళ్ళాడు మన హ్యాటన్లో దిగాడు దిగి మన హ్యాటన్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్లేస్ కదా ప్రపంచంలో ఇట్ ఈస్ ది ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఆయన బయటికి వెళ్ళి అరే షేవ్ చేసుకుని బ్లేడ్ ఎక్కడ దొరుకుతుందా అని మన వెతికాడు వాళ్ళు అన్నారో అలాంటివి ఉంటాయని అని చెప్పాడు ఏమండీ నెంబర్ వన్ నెంబర్ ఆయన ట్రాన్సిస్టర్ అవుతుంది రేడియో ఆయన వార్తలు వింటూ ఉంటాడు సంచిలో బ్యాటరీ రేడియో దాంట్లో డయోడ్ ఒకటి పాడైపోయింది దాన్ని రిప్లేస్ చేసుకుంటే మళ్ళీ వార్తలు వినొచ్చు ఆయన మనహాటంలో షాపులకు వెళ్ళి ఈ డయోడ్ ఒకటి కావాలండి అది ఎక్కడ దొరుకుతుంది అంటే డయోడ్డా అదేమిటి అలాంటివి మేము ఎప్పుడూ వినలేదన్న అది రెండవ మూడు ఆయన ఫౌంటైన్ పన్ను రాసుకుంటాడు ఏదైనా ఉత్తరాధది రాసుకోవటానికి దాంట్లో ఇంక్ ఆయన మన హాటంలో ఇవ్వండి పెన్ ఫౌంటైన్ పెన్ ఇంక్ కావాలి ఎక్కడ దొరుకుతుంది క్యామిల్ ఇంక్ కానీ మరో ఇంక్ కానీ ఏదో ఇంక్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇంకా అలాగేమీ దొరకదు ఇక్కడ మన హాటంలో అదేం దొరకది అప్పుడు ఆయన వాట్ హ్యాపన్ టు దిస్ మో యునాట్ గెట్ మేజర్ గ్లేడ్ ఎలిగో యు కెనాట్ గెట్ ఎడ్ డయో యూ కెనాట్ గెట్ ఇంక్ మన Where did this world gone? Where has it gone? It has gone backwards. Unanswered. Also, this is the way really <laughs> of the world. That's the point. There is a diode. Now you are... Now you are in computer engineering. In the world, you are using a diode as a japara. You are using a diode as a japara as a japara. You are using a diode as a japara. వయసు కా తెలిసి ఉండాలి ఈ కుర్రకి తెలియదే బికాజ్ వాళ్ళు వెళ్ళిపోయారండి ముందుకు వెళ్ళిపోయారు మనం వెనక్కి వెళ్ళారో ముందుకు వెళ్ళారు మనకు అర్థం కాదు వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు వాడు మన చెప్పిన మాట వింటే నాకు సుఖము వాడు చెప్పిన మాట వినకపోతే దుఃఖము విన్నే సంసార బంధము అంటారు సో ఈ విధంగా మనం పరిస్థితులకు బానిసలమై ఉంటాం చుట్టూ వస్తువులకు వ్యక్తులకు వాళ్ళ ప్రవర్తనకు మనము చాలా వల్లరబుల్గా బానిసలమై ఉంటాం మానసిక పరాధీనతలో మనం జీవిస్తూ ఉంటాం